ీగురుభ్యో నమరి ఓ గణానాన్ గణపతి జ్యేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్వ్వన్నోతుీత సాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆత్మస్వరూపణ మనం ఇరవై ముప్పై మూడో శ్లోకం చెప్పుకోవాలి తస్మాత్మత్తిష్ట యశోస్వ జివా శత్రూన్ రాజ్యం సమృద్ధం మయై వైతే నిహతా పూర్వమే నిమిత్తమాత్రం సవ్యసాచిన్ తస్మాత్వ ఉండండి పరమేశ్వరుని యొక్క ఒక మహాశక్తి ఈ జగత్తుని అలా నడిపించేస్తూ ఉంటుంది మనం ఒక కర్మని చేయటం ద్వారా ఆ జగత్తు యొక్క వ్యాపారానికి గొప్పదనము లేదు మనం మానేస్తే హ్రాసము తక్కువ లేదు యూనివర్స్ కంటిన్యూస్తూ యూనివర్స్ కంటిన్యూస్తూ ఫంక్షన్ ఎగ్జాక్ట్లీ ది సేమ్ వే కాబట్టి జగత్తుని ఉద్ధరించడం కోసమో జగత్తుని నష్టపెట్టడం కోసమో మనం చేయను అక్కర్లేదు మాడనం మన యొక్క మన ఓన్ వికాసాన్ని మనం చూసుకోవాలి మనం చేసినా చేయకుండా జరిగింది ఏదో జరుగుతూనే ఉంటుంది మరి ఇంకట్టుబడినప్పుడు మనం చేయడం అంటే మన వికాసం కోసం మన కర్తవ్యాన్ని మనం చేయడం ద్వారా మన యొక్క వికాసం ఉంటుంది మనం ఉద్ధరింపబడతాం మన కర్తవ్యాన్ని మనం మానేస్తే మనం పతనం అవుతాం కాబట్టి ఎవడి ఎవడి యొక్క క్షేమాన్ని వాడు కోరుకుని తన కర్తవ్యకర్మని చేయాలి అంతేకాని జగత్తును ఉద్ధరించడం కోసం ఏమీ చేయక్కర్లేదు ఈ మామూలుగా లోకంలో ఈ సోషల్ యాక్షన్ అని ఒకటి సోషల్ యాక్షన్ వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన ప్రిన్సిపల్ వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు అర్థం చేసుకోలేరు కూడా ఎందుకంటే వాళ్ళ మైండ్ ఓపెన్ ఉండదు అది ఒక రకమైన క్లోజ్డ్ మైండ్గా ఉంటుంది ఒక ప్రిన్సిపుల్కి ఫిక్స్ అయిపోయి ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు సేవ చేస్తున్నారనుకోండి ఇప్పుడు అన్నదానం చేశారనుకోండి అన్నదానం చేయడం ద్వారా లోకంలో ఆకలి కొంత మనం తీరుస్తున్నాం అనుకుంటారు ఇట్స్ నాట్ లైక్ దాట్ ఆకలిని మనం సృష్టించము ఆకలిని మనం నివారించము ఆ ప్రాణి ప్రాణి యొక్క దేహమునందు ప్రాణశక్తి ప్రకటమవుతుండగా ఆ ప్రాణశక్తి యొక్క ప్రభావం చేత ఆకలి పుడుతుంది ఆ ఆకలికి తగ్గ ఆహారం ఏదో లభిస్తుంది దానికి తగ్గట్టుగా ఆకలి నడుస్తూ ఆ వ్యాపారం జగత్తంతా వ్యాపించి మీరు నలుగురు మనుషులకు కూడా భోజనం పెట్టేస్తే ఆకలి తగ్గిపోను లేదు మీరు మానేస్తే ఆకలి పెరిగిపోను ఉండదు కాబట్టి మీ ఈ సోషల్ యాక్షన్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే జగత్తుని ఉద్ధరించిదేమీ ఉండదు కదా మరి ఎందుకు చేయాలి అంటే తన యొక్క ఉద్ధారం కోసం ఎవరికైనా నలుగురికి అన్నం పెట్టింది తను ఉద్ధరింపబడతాడు అందుకోసం సోషల్ యాక్షన్ అన్నది డ్యూటీ ఎప్పుడూ అలాగే ఉంటుంది డ్యూటీ చేయటం వల్ల సమాజానికి ఏదో మేలని వీడు చేయడం మానిస్తే సమాజానికి ఏదో హాసము కొరత అని కాదు అలా ఆలోచించకూడదు తస్మాత్ అందువలన అందువలన అంటే అర్థం నువ్వు లేచి యుద్ధం చేసినా చేయకున్నా వీళ్ళందరూ కథమైపోయి వాళ్ళే అందువల్ల అటువంటిప్పుడు నా డ్యూటీ నేను చేస్తే పోలేదా అలా అలా ఆలోచించు త్వం ఉత్తిష్ట నీవు నీవు లేచి నేలా చూడండి ఇక్కడ దీన్ని ఒక దృష్టిలో చూస్తారు మహాత్ములు మనిషి ఒక భయంకరమైన భారాన్ని మోస్తూ ఉంటాడు నెత్తి మీద ఇది కనబడని భారం మామూలుగా నడిచి వెళ్తూ ఉంటాడు నడిచి వెళ్తున్నప్పుడు ఇలా నడవడం ఇలా నడుస్తున్నాడు అవి నడుస్తాడు అంటే మన కంటికి కనపడని బరువు మనిషిని క్రుంగదీస్తూ ఉంటుంది ఆ బరువు మానసికమైన భారము Invisible load. Of life. This load. This burden. This burden on my mind. Or my mind. He goes further. Each time around. By each time. So on, In warned. When we face live. We often face events. Everyone across variable. Unfortunately if we face age of half time. A death or half time. Have died. మీ గుర్తు ఉంటుంది మనకి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కొంతమందితో స్నేహము మరి కొంతమందితో కటిఫ్ ఉండేది ఇలా కటిఫ్ అని కటిఫ్ అని ఇలాగా పెట్టి ఉండేదా లేదా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు రాగద్వేషములు ఘర్షణ ఉండేది యువనలోకి వచ్చినప్పుడు కూడా యూనివర్సిటీ లైఫ్ లోనూ అక్కడ కూడా యువన జీవితంలో కూడా రాగద్వేషములు ఘర్షణ ఉంటుంది వివాహం చేసుకున్నప్పుడు కూడా ప్రేమ అనే వీడు అనుకుంటాడు కానీ ఆ ప్రేమ అది ప్రేమ ఏమీ కాదు ప్రేమ ఉంటుందో పిసరం రాగద్వేషాల యొక్క బలవే ఎక్కువగా ఉంటుంది ఘర్షణ ఉంటుంది వివాహంలో కూడా ఘర్షణ ఉంటుంది తర్వాత సంతానము కంటాడు అక్కడ కూడా ఘర్షణ నిర్మాణం అవుతుంది సంతానము కార్యంగా ఘర్షణ రాగద్వేషంలో ఘర్షణ వస్తాయి సో ఈ విధంగా వీడు పెద్ద వయసు వచ్చి మిడిల్ ఏజ్ నుంచి పెద్ద వయసులోకి వచ్చేప్పటికీ నేబర్స్ తో ఘర్షణ ఉంటుంది చుట్టుపక్కల వాళ్లతో ఘర్షణ ఉంటుంది కమ్యూనిటీతో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది తర్వాత మతపరమైన కుల వర్గపరమైన కాన్ఫ్లిక్ట్స్ అన్ని వీడు కల్పించుకుంటాడు డెవలప్ చేసుకుంటాడు ఆ ఐడెంటిఫికేషన్స్ బట్టి ఆ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి సో ఈ విధంగా ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ లో మనిషి అలాగే జీవిస్తూ ఉంటాడు ఆ బాగా వయస్సు వచ్చేసేపటికి రిటైర్మెంట్ వచ్చేసేపటికి హెవీ లోడ్ ఆఫ్ లైఫ్ అయిపోతుంది మానసికంగా చాలా దుఃఖములు భయములు ద్వేషములు రాగములు తర్వాత తప్పు తప్పు చేశాను జీవితంలో అనే చింతలు బెంగలు భవిష్యత్తు గురించి భయములు ఇవన్నీ ఈ బరువు అంతా మనిషి బతుకుతూ ఉంటాడు ఈ బరువు ఇలా ఎందుకు నిర్మాణమైనది తర్వాత ఈ బరువులో ఈ మనిషి మోసేటువంటి బరువులో ఇంకొక ప్రధానమైన అంశం ఉన్నది ప్రతి మనిషి కూడా ప్రతి వాడు ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉంటారు అమెరికా వెళ్ళలేక ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు మనం అమెరికా వెళ్ళలేకపోయాము జీవితంలో ఎంతో నష్టపోయాము అనుకుంటారు ఏ అమెరికా వెళ్ళిన వాళ్ళు మనం భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ ఈ మహాప్రవాహం ఎప్పుడు కొట్టుకుపోతున్నాము మనకి విశ్రాంతి లేకుండా అయిపోయింది మనం జీవితంలో నష్టపోయామని వాళ్ళు అనుకుంటారు ఏ ధనవంతుడు నిర్ధనుడు ఒకందుకు దుఃఖపడుతుంటే ధనవంతుడు మరొకందుకు దుఃఖపడుతుంది ఇప్పుడు ఒక ధనవంతుడు చాలా డబ్బు పోయిందని మహాదు అనుభవిస్తున్నాడు ఎంత డబ్బు పోయిందండి అంటే వంద కోట్లు డబ్బు నష్టపోయాను అని దుఃఖపడుతున్నాడు నా మటిక్కి నేను అనుకున్నాను వంద కోట్లు నష్టం వస్తే దుఃఖపడాల్సిందేమంటే ఎవడైనా దుఃఖపడాల్సిందే అసలు మీకు ఎంత ఉండేదండి దాంట్లో వంద కోట్లు ఎంత పోయిందని వాకపు చేస్తే పదివేల కోట్లు నా ఆదాయం నా సంపద దాంట్లో వంద కోట్లు పోయినందుకు దుఃఖపడుతుంది ఇది ఎలాగంటే రోజుకు వంద రూపాయలు సంపాదించి పది రూపాయలకి అయితే పోగొట్టుకున్న రిక్షా పనులకు దుఃఖపడిన దుఃఖానికి వీడి దుఃఖానికి స్వరూపంలో భేదం ఏమీ లేదు నిమిత్తంలో మార్పు తప్ప ఆ దుఃఖం యొక్క సమానంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రతి దుఃఖాన్ని అనుభవిస్తూ బతుకుతాడు దీనికి కారణం ఏమిటంటే ఈ హెవీ లోడ్ ఆఫ్ లైఫ్ దీనికి కారణమేమి దాన్ని నేను విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తున్నా కొన్ని ఇంపార్టెంట్ సైకలాజికల్ ఇష్యూస్ని నేను ఈ సందర్భంగా విశ్లేషణ చేస్తే మంచిదని అనిపించి చేస్తున్నా దానివల్ల ప్రయోజనం ఉంటుందని నా విశ్వాసం సో ప్రతివాడు కూడా నేను ఫెయిల్ అయ్యాను అనుకుంటాడు నేను విఫలుడన్ ప్రతివాడు అనుకుంటాడు ఎంఏ పాస్ అయిన వాడు నేను విఫలుడన్ అయినాను బీఏ పాస్ అయిన వాడు ఎంఏ పాస్ కాలేకపోయాను నేను ఫెయిల్ నేను విఫలుడనయ్యాను అనుకుంటాను ఎస్ఎస్ఎల్సీ పాస్ అయిన వాడు నేను బీఏ చేయలేకపోయి ఎక్కడే ఆగిపోయాను నేను ఫెయిల్ అయ్యాను అని వాడు అనుకుంటాడు చేసిన వాడు నేను పోస్ట్ డాక్టర్ చేయలేకపోయాను ప్రొఫెసర్ కాలేకపోయాను నేను విఫలం అయిపోయానని వాడు ప్రతి వాడు అంతకంటే ఎక్కువ స్థితితో పోల్చుకుని తన జీవితంలో ఫెయిల్ అయ్యాను అనుకుంటాడు ఈ సెల్ఫ్ ఫెయిల్యూర్ అంటే తాను జీవితంలో వైఫల్యమును చెందినాను అనే ఈ ఫీలింగ్ ముందు చూసా అది అది ఎలాంటిదంటే హృదయంలో ఒక శల్యము వంటి పడు ఒక మునుకు అలా గుచ్చినట్టు హృదయంలో గుచ్చినట్టుగా ఇంత నొప్పి కలుగుతుంది ఆ సెల్ఫ్ ఫెయిల్యూర్ అనే ఫీలింగ్ కలిగినప్పుడల్లా నా నొప్పి కలుగుతుంది సంతానము లేదు అనుకున్న వాళ్ళు మేము మాకు సంతానము లేదు అని గుర్తొచ్చినప్పుడల్లా మహాదుఖాన్ని అనుభవిస్తారు హృదయంలో ముళ్ళు పెట్టి కూర్చున్నట్టుగా ఫీల్ అవుతుంది సో ఈ విధంగా ప్రతి మనిషి కూడా ఒక పెద్ద భారాన్ని మోసుకుంటూ బతుకుతూ ఉంటాడు ఎందువల్ల ఎందువల్ల తెలుసునండి నేను కర్తను అని భావించట వాళ్ళన్నా దట్ ఈస్ ది పాయింట్ నేను కర్తను ఐ అకాంప్లిష్ ఐ పెర్ఫామ్ ఐ అకాంప్లిష్ అనే నిశ్చయంలో మనిషి ఉంటాడు ఆ నిశ్చయంలో ఉన్నప్పుడు తనేవో కొన్ని ఘనకార్యాలను సాధించగలిగిన సందర్భంలో ఉత్సాహం కలుగుతుంది కానీ జీవితంలో అన్నీ మనం అనుకున్నట్టు జరగవు అనేక సందర్భాల్లో వీడు అనుకున్నది ఒకటి జరిగినదొక్కటి పాట ఒకటి ఉన్నది మంచి నాకు అనుకున్నదొక్కటి జరిగినదొక్కటి అంటూ ఏదో పాట ఉండదు జీవితంలో అలాగా ఫెయిల్యూర్స్ అనబడేవి ఫెయిల్యూర్స్ ఏం కావాలి అలా అవ్వాల్సి ఉంది అని అయిందంటే అంత ఫెయిల్యూర్ లేదు ఏం కానీ అవన్నీ వీడికి మహాభారం కింద తయారవుతాయి ఈ భారము మనిషి స్వయంగా సంపాదించుకున్నటువంటి భారమే తప్ప దీంట్లో ఈశ్వరుని యొక్క ప్రమేయం లేదు సమాజం యొక్క ప్రమేయం లేదు గ్రహముల యొక్క ప్రమేయం అంతకంటే వీడు స్వయంకృతమైన భారాన్ని మోస్తూ ఉంటాడు ఈ భారం మోయటానికి హేతు ఏమిటంటే నేను కర్తను అని వీడు అనుక్కుంటే కాహేతువు నేను కర్తను పనిని చేసేవాడను నేను కార్య సాధకుడను నేను అని అనుకుంటాడు ఎప్పుడైతే అలా అనుకుంటాడో ఫెయిల్యూర్స్ మనస్సులో పైలప్పైపోయి ఏవో కొన్ని మంచి జరిగినప్పుడు అవన్నీ మరిచిపోయి ఫెయిల్ అయినవన్నీ అలా పైలప్పైపోయి వీడు జీవితంలో పశ్చాత్తాపంతో అలా కృంగిపోతో మనిషి జీవిస్తాడు సత్యమేమిటి సత్యం ఏమిటంటే వీడు కర్తకాడు వీడు కర్తను అనుకోవడమే కానీ వీడు కర్తకాడు నిజానికి ఏదైనా ఒక ఒక కార్యము సిద్ధించాలి అంటే వందలాది హేతువులు అక్కడ సమీకృతం సమీకరణం అవ్వాలి అనేకానేక హేతువులు అక్కడ సమీకరణమైతే మీకు ఆ కార్యాన్ని మీకు సిద్ధింపజేస్తా ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీలో ఇంజనీరింగ్ కాలేజీలో చేయారనుకోండి ఆ ఇంటర్మీడియట్ పాఠం చెప్పి వాళ్ళు సరిగ్గా పాఠం చెప్పాలి ట్యూషన్ పేరెంట్స్ చక్కటి ట్యూషన్ ఏర్పాటు చేయాలి ఆయా పరీక్ష జరిగే రోజుని మీకు హెల్త్ కోఆపరేట్ చేయాలి తర్వాత ఆ పరీక్ష పేపర్లు దిద్దివాళ్ళు వాళ్ళు పూచీగా దిద్దాలి వాళ్ళు ఉరికే ఇలాగ ఇక పారాసైడ్ మూడు మార్కులు అని ఇలాగ వేసుకుంటూ పోతే బాగా చదివిన వాడికి చదవని వాడికి తేడా లేకుండా పోతుంది నకలు కొట్టేస్తూ ఉంటారు అందరూ కాపీలు కొట్టేస్తూ ఉంటారు పెద్ద లార్జ్ నెంబర్లో నకలు కొట్టేస్తే చదువుకున్నవాడికి చదువుకోని వాడికి తేడా లేకుండా పోతుంది అప్పుడు వీడు చదువుకున్నదంతా వ్యర్థం అవుతుంది వీడికి సీటు రాకుండా ఇంకొకడికి రావచ్చు తర్వాత ప్రభుత్వం వాళ్ళు రిజర్వేషన్స్ని నూట పూర్వం తొంభై తొమ్మిది ఉండేవి ఈ మధ్యనే నూట పదకొండు ఎంతో వార్తల్లో విన్నాను నేను శాతం నూట శాతం రిజర్వేషన్స్ ఒక ఆయన ఓ పొలిటీషియన్ ఉన్నాడు నూట కాదు అవసరం అయితే కూడా మేము చేసి తీరతాం అని హామీ ఒకటిచ్చాడు రిజర్వేషన్స్ రిజర్వేషన్స్ నూట యాభై శాతం ఎలా చేస్తాడండి సో అలాగంటే వీడికి మెరిట్ స్టూడెంట్కి కలిసి రాని వాతావరణం అటువంటిది ఏదైనా ఉండొచ్చు తర్వాత ఇవన్నీ ఇటువంటి ప్రతికూల పరిస్థితులన్నిటి అన్నిటి అధిగమించి ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్ వీడు ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి కాలేజీలోకి వచ్చాడు దాంట్లో ఆ కాలేజీకి వచ్చిన యొక్క గొప్పదనము కానీ కాలేజీకి రాలేకపోయిన యొక్క ఫెయిల్యూర్ కానీ చాలా అల్పంగా ఉంటాయి వ్యక్తిగతమైన హేతువులు చాలా అల్పంగా ఉంటాయి ప్రతి చిన్న దృష్టాంతం చెప్పాను కాబట్టి ఏ ఒక్క కార్యాన్ని సాధించాలన్నా అనేకానేకములైన హేతువులు అక్కడ సమీకృతమైనప్పుడే మీకు కార్యసిద్ధి కలుగుతుంది ఇప్పుడు ఈ సర్జరీ చేయిస్తారు సర్జన్ బాగా చేస్తుండొచ్చు కానీ పోస్ట్ ఆపరేటివ్ కేర్ సరిగ్గా లేక పేషెంట్ పోవచ్చు పూర్వానికి మా చిన్నప్పుడు ఒక సాంది ఉండే surgery is successful but the patient has uh, died and surgery is successful surgery n toppottadani patient ayithe koeyada so taruvata so, post operative ward lo edo infection achi poyina vallu untaru surgery is a wonderful but post operative therapy infections poyina vallu untaru so ee vidhanga vadu surgery ayyi anta sakramanga intku vachadante bacteria po operation kuda avasaram కంటికి కనపడని ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కాబట్టి జీవితంలో ఏదైనా ఒక కార్యము సిద్ధించింది అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కలిసినప్పుడు మాత్రమే కార్యము సిద్ధిస్తుంది తర్వాత మనము తన కర్తృత్వంతో తన ఫ్రీవిల్తోటి ఫ్రీవిల్ అని అంటూ ఉంటాను నేను కర్తాను తన కర్తృత్వంతో తన పురుషకారంతో మనిషి సాధించింది ఇంచు నుంచి ఏమీ ఉండదు వాడి కర్తృత్వానికి తోడుగా ఎన్నెన్నెన్నెన్నో ఫ్యాక్టర్స్ కలిసి వచ్చినప్పుడు మాత్రమే ఏదైనా ఒక కార్యం సాధింపబడుతూ ఉంటుంది కాబట్టి నేను నా వంతు కర్తవ్యాన్ని నేను చేయుట మాత్రమే మిగిలినది ఈశ్వరానుగ్రహం చేత అది జరిగింది జరుగుతూ ఉంటుంది సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచియతే సిద్ధిస్తే అది ప్రకృతి శక్తుల రూపంగా ఉన్న ఈశ్వరుని యొక్క కృప కార్యం సిద్ధించకపోతే ప్రకృతి శక్తుల రూపంగా ఉన్న ఈశ్వరుని యొక్క అది కూడా ఒక ప్రసాదమే నా వంతు నిర్వర్తించాను కాబట్టి సిద్ధి అసిద్ధి సిద్ధి అయితే నా గొప్పదనం లేదు అసిద్ధి అయితే నా చేతగాని లేదు నేను నిమిత్త అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు క్రమంగా ఈ బెంగలను భవిష్యత్తు గురించిన బెంగలు తొలగిపోతాయి తన వంతు కర్తవ్యాన్ని తాను చేస్తాడు ఇంకా వచ్చినటువంటి ఫలాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాడు తన వంతు కర్తవ్యాన్ని తాను చేస్తాడు తర్వాత గతంలో తను ఫెయిల్ అయిపోయాను చేయలేకపోయాను అని గతకాలీనమైనటువంటి శోకము చింత అవి క్రమంగా ఉతలుకుపోతాయి ఎందుకంటే దీంట్లో సక్సెస్ అయిన దాంట్లో నా గొప్పతనము లేదు ఫెయిల్ అయిన దాంట్లో నా చేతగాని ధనము అనేది పరిస్థితులు ఆ ఈశ్వరుని యొక్క శక్తి ఆ హయ్యర్ పవర్ మన యొక్క గొప్పద మన యొక్క పురుషకారానికి మన శాతగాని ధనానికి రెండింటికీ కూడా అతీతమైనది ఆ హయ్యర్ పవర్ దాని యొక్క ఆ ప్రవాహంలో మనం పోతూ ఉన్నాము మన యొక్క పురుషకారము కేవలము నామమాత్రమే మన యొక్క కర్తృత్వము నామమాత్రమే ఆ సత్యాన్ని ఎప్పుడైతే గుర్తిస్తారో మీరు మీ కర్తవ్యాన్ని శ్రద్ధగా చేసుకుంటూ నిమిత్తమాత్రంగా మిగిలిపోతారు అది ఒక గొప్ప సందేశము కనుక ఇక్కడ మనం ఈ నిమిత్త మాత్రం భూసూజ్య సాచ్చే దాంట్లో దీని సైకాలజీ ఏమిటంటే ఇది ఒక సత్యాన్ని లేకపోతే ఒక విశ్వాసాన్ని పట్టుకున్నది రాలాడీ సైకాలజీ కాదు do not the psychology of belief so psychology of belief ela untunde ah nene emo ah adeyo nu namukunnano ungronu devudu moma pettukunnano kallagattukunnano ungronu ungronu mudu pettukunnano ipudu naku manchi maathlu ochhesina prasayipotanu this is not the psychology of uh, wisdom that is the psychology of belief nenu psychology of belief cheppatledu nenu psychology of uh, విషన్ చెప్తున్నా ఒక విషన్ ది విషన్ ఈజ్ నేను నిమిత్తమాత్రుడమే నా కర్తవ్యాన్ని నేను నిమిత్తమాత్రుడుగా చేస్తాను సిద్ధి కానీ అసిద్ధి కానీ అది నా చేతిలో ఉండవు ఆ ఈశ్వరుని యొక్క మహాశక్తి ఈ సిద్ధి అయినా ఆ మహాశక్తియే నిర్మాణం చేసుకుంది అసిద్ధి అయినా ఆ మహాశక్తి యొక్క అనుగ్రహమే నా కర్తవ్యాన్ని మాత్రం నేను చేస్తాను this is uh, the psychology of karma yoga the psychology of shraddha bhakti the psychology of wisdom it is not the psychology of belief like a lokamlo belief psychology ko kanapadadustappa the wisdom psychology meko kanapadadust taruchuga there is a cosmic will cosmic will la irukku sri will మనిషి యొక్క స్వేచ్ఛ తన యొక్క స్వంత ఆలోచన స్వంత శక్తి స్వంత కర్తృత్వం అని మనిషి ఆలోచించుకుంటూ ఉంటాడు కానీ స్వంత శక్తి స్వంత ఇచ్ఛ స్వంత కర్తృత్వంతో పాటుగా ఒక బ్రహ్మాండమునంతను వ్యాపించి ఉన్న ఒక మహాశక్తి ఆ మహాశక్తి యొక్క ఇచ్చ ఆ మహాశక్తి యొక్క సంకల్పము బలము ఒకటిగా లభి ఈ వ్యక్తిగతమైన పరాక్రమము పురుషకారము కంటే అకాస్మిక్ విల్ అన్నది ఇన్ఫినిట్లీ మోర్ పవర్ఫుల్ ఆ సత్యాన్ని గుర్తించి కాబట్టి రెండు గుర్తింపులు ఈ పరిస్థితిలో నా కర్తవ్యమేమి నెంబర్ వన్ నెంబర్ టూ ప్రతి సందర్భంలో కూడా అకాస్మిక్ విల్ యొక్క ప్రభావమే ఉంటుంది ఆ ప్రభావానికి అనుగుణంగానే ప్రతి సందర్భంలో వ్యవహారములు నడుస్తూ అనే ఆ కాస్మిక్ విల్ యొక్క పవర్ని దాని ప్రజెన్స్ని దాని పవర్ని గుర్తించడము గుర్తించి తన పర్సనల్ విల్ని ఆ కాస్మిక్ విల్కి సరెండర్ చేయుత దట్ ఈస్ ది సైకాలజీ ఆఫ్ సబ్మిషన్ సైకాలజీ ఆఫ్ శరణాగతి ఎందుకు ఇంతల్లా చెప్తున్నానంటే సాధారణంగా లోకంలో ఏవో ముడుపులు కట్టాము మొక్కులు మొక్కుబడులు ముడుపులు అని అదే ఉంటుంది అంతా దేవుడే నడిపించేస్తాడు మేము పూజ చేసేస్తే మా కోరికలు తీర్చేసేస్తాడు అది కాదు ఇది ఇట్ ఈజ్ నాట్ దాట్ ఇప్పుడు ఒకడు పరీక్షకి ఇంకా ప్రిపేర్ కాలేదు వాడు దేవుడికి పూజ చేసి దేవుడిని కోరుకుంటున్నాడు ఏమనే ఓ దేవుడు పరీక్ష వాయిదా పడి చెయ్యి అని కోరుకుంటున్నాడు అలాంటి సైకాలజీ కాదు నేను అలాంటి ముడుపులు మొక్కుబడులు సైకాలజీ కాదు దట్ ఈజ్ ఆల్ బిలీఫ్ వెదర్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు కామెంట్ అప్ అండ్ ఇట్ ఈజ్ నాట్ దట్ ఈస్ నాట్ ది దిస్ ఈజ్ నాట్ ది సైకాలజీ ఆఫ్ బిలీఫ్ క్రికెట్ మ్యాచ్ ఉందనుకోండి ఇండియా క్రికెట్ మ్యాచ్ ఫైనల్లో నెగ్గాలి అని పూజలు హోమాలు జపాలు చేసేస్తూ ఉంటాం క్రికెట్ మ్యాచ్కి కూడా అంటే పురోహితులను అడుగుతారు అడిగితే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అవును అవును మీకు చేస్తే వాళ్ళు ఎగ్గుతారని వీళ్ళు ఎంకరేజ్ వీళ్ళు చెప్పచ్చు కదా ఏదో ఈ పూజలకినో మీ క్రికెట్ మ్యాచ్కి ఏం సంబంధం లేదమ్మో వెళ్ళి మీరు మీరు చూసుకొని మాకు మేము చూసుకుంటామని చెప్పొచ్చు కదా చెప్పరు వాళ్ళు ఏమిటి ఏదో సందర్భంలో ఏదో హోమం చేసే కొంత ధనాన్ని వాళ్ళు చూస్తారు తప్ప సరైనటువంటి అడ్వైజ్ ఇవ్వరు దాంతో వాళ్ళు ఏమిటి ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్లో మేము నెగ్గాలి వరల్డ్ కప్ నెగ్గాలి అని పూజలు చేసేస్తూ సపోజ్ ఆస్ట్రేలియా వాళ్ళు కూడా బ్యాటింగ్కి వచ్చేప్పుడు వాడు మెడలో సిలువని ముద్దు పెట్టుకుని దండం పెట్టుకుని పైకి దండం పెట్టి వచ్చి ఇలా ఇలా అడుక్కుని వచ్చాడు అనుకోండి ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి ఏముడు వాడిని ఆశీర్వదించాలా వీడి పూజను ఆశీర్వదించాలి కాబట్టి దట్ ఈస్ నాట్ ది సైకాలజీ దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ సేయింగ్ వాట్ వీఆర్ సేయింగ్ ఈజ్ మన టీము పూచిగా పెర్సనల్ ఈక్వేషన్స్ పెర్సనల్ కాన్ఫ్లిక్ట్స్ని దారిలోకి రానివ్వకుండా చక్కగా శ్రద్ధగా ఫుల్ ఆ శక్తిని ఒడ్డి కష్టపడి ఆడతారు ఏ రిజల్ట్ వస్తే ఆ రిజల్ట్ని స్వీకరిస్తారు నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ తర్వాత ఈ నిమిత్తమాత్రం అవడంలో ఇంకో రహస్యం ఉన్నది అదేమిటంటే ఇప్పుడు ఎప్పుడైతే నా హృదయంలో నా యొక్క కర్తృత్వము అజ్ఞాన కల్పితము నా కర్తృత్వం అనేది లేదు నాహం కర్త నేను కర్తను కాను అది సత్యం నా యొక్క కర్తృత్వము లేదు అనే సత్యాన్ని వీడు ఎప్పుడైతే తెలుసుకుంటాడో అదే సమయంలో తన యొక్క కర్తవ్యాన్ని నిష్టతో అనుష్ఠిస్తూ అంటే రెండు అంశాలు ఉంటాయి కర్తవ్యాన్ని తెలుసుకుని గుర్తించి నిష్టతో కర్తవ్యమును అనుష్ఠించుట నా కర్తృత్వము లేదు సిద్ధ్య సిద్ధుల ఎందు సమ సిద్ధి అసిద్ధుల ఎందు సమత్వము అని కర్మయోగా ఫిలాసఫీ తోటి వీడు ఎప్పుడైతే కర్తవ్య కర్మలను చేసుకుంటూ పోతాడో అప్పుడేమట్లో తెలుసునండి ఈ దేహము ఈ ఇంద్రియములు ఈ మనస్సు ఇదొక శక్తివంతమైన మిషన్ ఇది ఇది ఒక మహాశక్తివంతమైన యంత్రం దేహము వంటి యంత్రం ఇంతవరకు మనిషి సృష్టించమే లేదు మనస్సు వంటి బలమైన పరికరం ఈ సృష్టిలో మరొకటి లేదు మైండ్ థాట్ థాట్కే పవర్ ఉంటుందో తెలుసునండి ది పవర్ ఆఫ్ థాట్ ది పవర్ ఆఫ్ థాట్ మీరు ఎప్పుడైనా ఆలోచించరా లేదో ద థాట్ యొక్క పవర్ ఎంత గొప్పదంటే మనిషిని చంద్రమండలం మీద పంపించింది థాటే థాట్ యొక్క పవర్ నూట డెబ్భై అంతస్తుల విని మోహం నిలబెట్టాడంటే ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ థాట్ ఒక రిలిజియన్ క్రియేట్ చేశారంటే ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ థాట్ క్రైస్తని ఆయనకున్న థాట్ యొక్క పవర్ చేత క్రిస్టియానిటీ నిర్మాణం అయ్యి ఈనాడు ప్రపంచమంతా వ్యాపించి ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ థాట్ థాట్ యొక్క పవర్ అంతటి అయితే ఈ థాట్కి నేను నాది అహంకారము మమకారము మీరు జోడిస్తే ఆ థాట్ అంతటి శక్తివంతమైన థాట్ కూడా అది వీగిపోతుంది దానికి ఆ పవర్ పోయి వీణ్ణి జీవితం ఆఖరి దశకు వచ్చేప్పటికీ బెంగలతో భయాలతో దుఃఖాలతోటి కృంగిపోయేవాడిగా తయారు చేస్తుంది అదే థాట్ అలా కాకుండా ఆ థాట్లో కొంత వికాసాన్ని మీరు తీసుకొచ్చి దాంట్లో వివేకాన్ని మీరు ప్రవేశపెట్టి ఇట్ ఈజ్ ది పవర్ ఆఫ్ థాట్ అద్వైత సిద్ధాంతాన్ని తెలుసుకున్నాడు అంటే ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ థాట్ ఆ విధంగా మీరు థాట్ని సరైన దిశలో దానికి ప్రవాహానికి ఆ థాట్ యొక్క ప్రవాహానికి మీరు సరైన దిశని మీరు నిర్దేశించగలిగిన నాడు ఏమవుతుందో చూసినండి ఇట్ బికమ్స్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద కాస్మిక్ విల్ ఆ కాస్మిక్ విల్ ఆ ఈశ్వరుని యొక్క మహాశక్తి ఈ మెషీన్ గుండగా వీడి థాట్ గుండా వీడి ఇంద్రియముల గుండా వీడి దేహము గుండా అది ఎక్స్ప్రెస్ చేయటం ప్రారంభిస్తుంది అంటే వీడు మాట్లాడితే అది ఈశ్వరుని యొక్క సత్య తత్వము ఆ మాట ఎందు తుణికిసలాడుతూ ఉంటుంది వాడు చూస్తే ఆ చూపులో ఈశ్వరీయ భావన ప్రేమ తుణికిసలాడుతూ ఉంటుంది వాడేదైనా కర్మని అనుష్ఠిస్తే అది ఒక పరిచ్ఛిన్నమైన ఆ అహంకారమకారములు కలిగిన ఈగో ఒక వ్యక్తి అనుష్ఠించినట్టు కాకుండా ఆ కాస్మిక్ పవర్ వీడి ద్వారా పనిచేస్తోంది అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఏదైనా ఒక ఉద్యమాన్ని నడిపించారంటే అది మిస్టర్ గాంధీ నడిపిన ఉద్యమం కాదండి అకాస్మిక్ విల్ ఆయన ద్వారా ఎక్స్ప్రెస్ అవుతుంది కాబట్టి మీ ఈ దేహేంద్రియ మనస్సులు యంత్రము ఇది నేను నాది అనే అజ్ఞానము చేత ఈ యంత్రాన్ని నడిపిస్తారా లేక ఆ నేను నాది అనే అజ్ఞానాన్ని మీరు ఎప్పుడైతే తిరస్కరిస్తారో నిరాకరిస్తారో అంటే కర్తృత్వాన్ని తులసిపుచ్చుతారో అజ్ఞానకల్పితమైన కర్తృత్వాన్ని తులసిపుచ్చడం కష్టం కూడా కాదు ఆ విధంగా ఎప్పుడైతే సత్యాన్ని గుర్తించి అజ్ఞానకల్పితమైన కర్తృత్వాన్ని మీరు ఎప్పుడైతే తులసిపుచ్చుతారో అప్పుడు అదే మెషీన్ అది బికమ్స్ ఈశ్వరాస్ మెషీన్ ఆ యంత్రము ద్వారా ఈశ్వరుని యొక్క విభూతి ప్రకటమవడం ప్రారంభిస్తుంది అంతే మహాత్ముడు అంటే మహాత్ముడికి సంసారికి తేడా ఉంటే యంత్రం సేమ్ ఒకప్పుడు మహాత్ముడి యంత్రం కొంచెం వీక్గా కూడా ఉండొచ్చు ఈ సంసారి యొక్క యంత్రం మంచి దట్టంగా ఉండొచ్చు కానీ సంసారి యొక్క యంత్రం ద్వారా అహంకారము యొక్క ప్రభావం ప్రకటమవుతూ ఉంటుంది మహాత్ముని యొక్క యంత్రం ద్వారా ఈశ్వరుని యొక్క మహామహిమాన్వితమైన శక్తి ప్రకటమవుతూ ఉంటుంది కాబట్టి అర్జునుడికి అదే సందేశాన్ని ఇస్తున్నాడు ఇప్పుడు బాణం వేసేది నువ్వు కాదు బాణం వేసే నీ చేతుల వెనకాల ఉండే ప్రాణశక్తి నేనే ఈ బాణం వెళ్ళి ఎదటి వాడికి తగిలినప్పుడు వాడి ప్రాణం పోతుంది అక్కడ వాడి ప్రాణాన్ని అపహరించే ఆ కాలశక్తి నేనే ఇక్కడ బాణం వేయించే ప్రాణశక్తి నేనే అక్కడ ప్రాణం తీసేటువంటి కాలము యొక్క శక్తి కూడా నేనే నేను బాణం వేసేనని అర్జునుడు అనుకుంటే వీడు వీడికి తెలియలేదు సత్యం నేను అర్జునుడు వేసిన బాణంతో నా ప్రాణం పోతోంది అని వవతల వాడు అనుకుంటే వాడికి సత్యం తెలియలేదు సత్యం ఏమిటంటే నాయం హంతి నహన్యతే ఉభౌతౌ న విజానీత నాయం హంతి నహన్యతే కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించి నీవు నిమిత్తమాత్రుడుగా నిలిచి ఉండుము కాబట్టి మనిషి తన యొక్క ఈ దేహము ఇంద్రియములు మనస్సు అనే యంత్రాన్ని ఈశ్వరుని యొక్క ఇచ్చ ఈశ్వరుని యొక్క శక్తి ప్రకటమయ్యేటువంటి ఒక పరికరముగా సాధనముగా తీర్చిదిద్దుకోవాలి ఆ జ్ఞానము చేత ఆ జ్ఞానాన్నే నిమిత్త భవ సవ్య సాధ్యం నుంచి నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇక ఈ మనిషి ఎలా ఉండాలంటే ఇప్పుడు మైకు ఉందనుకోండి ఈ మైకు మీ మీ చెవుల వరకు శబ్దాన్ని మోసుకొచ్చి అందజేస్తుంది మైకు కానీ అది ఆ మైకు నిమిత్త మాత్రంగా ఉంటుంది ఆ శబ్దాన్ని అది సృష్టించదు ఆ శబ్దం నాది అని అనుకోదు ఈ శబ్దాన్ని మీకు అందజేస్తున్నాను అనే అహంకారము ఆ మైకుకి ఉండదు ఈ శబ్దము నాది అనే మమకారము ఆ మైకుకు ఉండదు మహాత్ములు మైక్ వంటివారు మహాత్ముల హృదయంలో అహంకార మమకారాలు ఉండవు ఎప్పుడైతే అహంకార మమకారాలు ఉండవో అప్పుడు ఆ హృదయం నుండి ఆ వాగింద్రియం నుండి ఈశ్వరుని యొక్క వాక్కు ప్రకటమవుతూ ఉంటుంది అది భగవాన్ వాచంటే అర్థం కాబట్టి ఆ మైక్వలే మనిషి ఫంక్షన్ చేయటానికి అలవాటు పడాలి జ్ఞానం చేత దానికే నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ ఇంకొక దృష్టాంతం చెప్తారు ఇప్పుడు పండు చెట్టు నుంచి పడింది గాలి అనుకుంది నే నా కారణంగా పడింది అని గాలి అనుకుందిట అనుకుంటే చెట్టి చెప్పింది ఓసి గాలి నువ్వు మూర్ఖత్వం తప్ప మరేమీ కాదు నీ కారణంగా పండు పడలేదు ఆ పండు ముగ్గింది అందుకోసం పడింది రెడీ టు ఫాల్ ఇట్ ఈస్ రైట్ రెడీ టు ఫాల్ నువ్వు ఊరికే నిమిత్తం ముటికే నువ్వు వీచిటా అన్నది ఊరికే నిమిత్తమే అంచేతనే ఆ పండు పడింది ఆ పక్క పండు పడలేదుగా ఏ పండు ముగ్గి రెడీగా ఉందో అదే పడింది గాలి ఊరికే నిమిత్త మాత్రమే సో మనం కూడా జీవితంలో అలా నిమిత్త మాత్రంగా ఉంటాము మనం ఎందుకు కర్తృత్వం ఉండదు ఈ సత్యాన్ని మనం గుర్తించాలి ఈ నిమిత్త మాత్రం అనేదానికి దృష్టాంతంగా శ్రీకృష్ణుని యొక్క మురళి వేణువు దాన్ని చెప్తూ ఉంటారు సాధారణంగా ఈ రోజుల్లో శ్రీకృష్ణుడు అంటే ఆయన చేసిన గీతాబోధ అంత పాపులర్ కాదు శ్రీకృష్ణుడు గురించి మాట్లాడేవాళ్ళు ఆయన గో గోప గోప బాలకుడు అంటారు లేకపోతే వెన్నదొంగ అంటారు ఇలాంటి కథలు చెప్తారు తప్ప ఆయన శ్రీకృష్ణుడు భగవద్గీతలో నాయమహంతి నహన్యత అని చెప్పాడు ఆ శ్లోకం జోలికి రాదు అశోచ్యానన్న శోచస్వం అని చెప్పాడు ఆ శ్లోకం జోలికి కూడా రాడు రాదు పైగా కర్తృత్వం లేదు నీ ఎందు ఉండని చెప్పాడు అది కూడా దాంట్లో ఉండే తాత్విక చింతనము దాన్ని పరిశీలనకి పెట్టాలి అని అనుకోరు ఎంతసేపు వెన్న దొంగిలించేయడనో లేకపోతే పాలు పితికేయడమో లేకపోతే వేణువుదేయడమో ఎంతసేపు ఈ దృష్టే తప్ప ఏమిటండి వెన్న దొంగిలిస్తే సో వాట్ సపోజ్ మీ బస్తీలో వెన్న దొంగిలించి కూడా ఉన్నాడు అనుకోండి సపోజ్ మీ ఇళ్ళలోకి వచ్చేసి మీ పాలు పెరుగు వెన్న దొంగిలించేసివాడు ఒకడు ఉన్నాడు అనుకోండి అప్పుడు మీరు ఆ వాడి గురించి పాటలు పాడతారా ఓ ఎంత గొప్పవాడు వీడని అలా ఏం పాటలు పాడతాం కాబట్టి వెన్న దొంగిలించడం ఏమిటి అసలు వాట్ ఈస్ దాంట్లో ఏదో సింబాలిజం ఉంది ఉండాలి అలాగే దాన్ని మీరు అకామిడేట్ చేసుకురావాలి ఎందుకంటే ఈ గాథలు వాటిలో చాలా భాగం వీళ్ళ యొక్క కపోల కల్పనలుగా ఉంటాయి ఆయన శ్రీకృష్ణుడు స్వయంగా అవతరించింది కంసాది రాక్షసులను సంహారం చేయడం కోసం అవతరించేయడము సాధు పరిత్రాణము దుష్ట శిక్షణము శిష్ట రక్షణ కోసం అవతరించేయడమే అలాగే చెప్తే శోభగా ఉంటుంది కానీ వెన్న దొంగిలించాడు వాళ్ళు పెట్టుకున్న చీరలు పట్టుకుపోయాడు ఇలాంటి వాటి కోసం కాదుగా అవి అవి కొంచెం ఇబ్బందికరంగా లేవు దాంట్లో అలా ఇబ్బంది పడాల్సింది ఏం లేదండి దాంట్లో చాలా సింబాలిజం ఉంది అని దాన్ని అలాగా కవర్ చేసుకురావాలి పూజ స్వామీజీ అన్నారో మాట పురాణాన్ని వేదాంతి రికన్సైల్ చేయకపోతే ఆ పురాణం పెద్ద సమస్య కూర్చుంటుంది వేదాంతి వచ్చి చక్రం వడ్డు వేస్తాడు దాన్ని తోసిపుచ్చట దాంట్లో కూడా కొంత శోభం ఉంది అని వేదాంతి వచ్చి దానికి ఒక రికన్సైలరీగా ఏదో చెప్తాడు చిట్టే అక్కడికి అహమాయ్యా పూర్ణబాబు అని అనుకోవచ్చు ఇప్పుడు చీరలు పట్టుకుపోయాడు అంటే చీరలు పట్టుకుపోవడం అంటే అది అది వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఇట్ ఈస్ అది మీరు అప్రిషియేట్ చేస్తారు యాక్షన్ ఏదో శ్రీకృష్ణుడు ఈ చుట్టుముట్టు ఎక్కడా లేడు కనుక ఎప్పుడో ఏదో వెళ్ళాలకరితో ఏదో చేశాడు కాబట్టి చప్పట్లు కొరతో భజన చేస్తున్నారు కానీ సచన్ యాక్షన్ ఈ రోజుల్లో విల్ ఇట్ బి అప్రిషియేటెడ్ ఇట్ విల్ నాట్ బి అప్రిషియేటెడ్ కాబట్టి చీరలు పట్టుకుపోయాడు అంటే దాని అర్థం ఏమిటి దేహాభిమానాన్ని తిరస్కరించినాడు అని అర్థం దేహాభిమానాన్ని పోగొట్టుకోవడానికి ఆయన ఉపదేశము ఎంతో మనకు ఉపకరించింది అది చీరలు అదే అర్థం గోపిక అంటే ఊళ్ళో ఉన్న అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేసేయడం కాదు గోపిక అంటే ఒక భక్తి యొక్క ఒకనొక తత్వానికి గోపిక అన్నది ప్రతీక భక్తులు గోపికలే వస్తుత పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు భక్తులు అందరూ గోపికలే ఈశ్వరుని ఎడల భక్తి చేసి ప్రతివాడూ గోపికయే నవనీతము అంటే ప్రేమకు చిహ్నము ఆయన మీ ప్రేమను దొంగిలిస్తాడు ప్రేమ ప్రకటమవుతాడు ప్రేమను దొంగిలిస్తాడు అని ఈ విధంగా ప్రతి చిన్న అంశాన్ని మీరు సింబాలిక్గా తాత్వికంగా దానికి వ్యవస్థ చేయాల్సి ఉంటుంది చేయకపోతే ఈ కథలు ఇమోషనల్గా మనిషిని ఎంటర్టైన్ చేయడానికి ఉపయోగపడతాయి ఇమోషనల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ద సమ్ టైమ్స్ క్వైట్ మిస్లీడింగ్ పేరింత కూడా ఉంటాయి క్వైట్ మిస్లీడింగ్ ఇదంతా ఎదుగు చెప్పానంటే శ్రీకృష్ణుడు వేణువు వాయించను వేణువును ఊదెను వేణువు ఎందుకు ఊదరా వై వై లైక్ దాట్ ఏదో వేణువు ఊదితే ఏమైనా అక్కడికి అక్కడ వేణువు అన్నది సింబాలిక్ అది మేబీ హిస్టారికల్గా కూడా ఆయన వేణువు ఉండొచ్చు వేణువు చాలా మధురంగా ఆయన ఉండేడు సాక్షాత్ అనుభవాను యొక్క అవతారము మధురంగా ఉదాడు కాబట్టి ఆవులు అవి కూడా చాలా చెవులు రిక్కించి విన్నాయి అదంతా బాగుంది బాగానే ఉంది కానీ దాని వెనుక ఒక చక్కటి తాత్వికమైన చింతన గలదు అదేమిటంటే వేణువు యొక్క రహస్యం ఏమిటంటే శ్రీకృష్ణుడు కూడా ఒక కస్టమ్ మేడ్ వేణు ఉండింది కదా ఆయనకి నందు నందమహారాజు వేణు ఒకటి తయారు చేసి ఇచ్చాడని దాన్ని పట్టుకెళ్ళాడని అలా కూడా ఉంటే ఉండొచ్చు భాగవతంలో ఇప్పుడు నేను ఆ వివరాలన్నీ మీకు నేను వెరిఫై చేసి చెప్పట్లేదు అటువంటి వివరాలను నేను పెద్ద మైండ్ ఇప్పుడు పెట్టలేదు చూస్తే దొరుకుతుంది కానీ ఒక వర్ణన ఉన్నది ఏమిటంటే ఆ వర్ణన ఆయన అడవికి వెళ్తాడు ఈ గోవును తీసుకుని అక్కడ ఈ సరస్సు తీరాన ఈ రీడ్స్ ఉంటాయి అంటే నీటి మొక్కలు ఉంటాయి ఉడుగాటి నీటి మొక్కలు ఓ మొక్కను పీకుతాడు పీకి ఈ కొమ్మ ఇటువైపో అటువైపో కట్ చేసేస్తాడు కట్ చేసి సాఫ్ చేసేస్తాడు సాఫ్ చేసి ఆ మధ్యలో పిత్ ఉంటుంది మెత్తటి పదార్థం ఉంటుంది మధ్యలో దాన్ని జాగ్రత్తగా తీసిపారేస్తాడు ఓ పొలతోటి తీసేస్తాడు చిన్న చాకుతోటి ఆ మధ్యలో ఉండే పిత్ అంతా తీసి పారేస్తాడు అది మెత్తటి పదార్థం అంత ఓ ఐదు చిల్లులు పెడతాడు చిల్లులు పెట్టి ఇంకా ఓదడం ప్రారంభిస్తుంది ఎప్పుడైనా మీరు మేము పల్లెటూర్లలో ఉన్నప్పుడు చేసేవాళ్ళం కొబ్బరాకు కనపడితే దాన్ని ఓడపికి బోరా చేసేవాళ్ళం కొబ్బరాకు కనపడితే బోరా బోరా ఎదుగుదరా అలా కొంతసేపు ఉదిగేవాళ్ళం అక్కడితో ఉత్సాహం పూర్తయి పక్కన పారేసేవాళ్ళం అలాగా ఆయన ఒక రీడ్ నీటి ప్రబ్బలి మొక్క అంటారు ఆ మొక్క దొరికినప్పుడు దాన్ని కట్ చేసి చాకుతో ఇటువటు కోసేసి సాఫ్ చేసి లోపల ఉన్న మెత్తన పదార్థాన్ని పీకేసి ఐదు చిల్లులు పెట్టి ఉప్పని ఊదివాడు ఊదితే దాంట్లోకి మ్యూజిక్ వచ్చింది బూరా తయారు అలా వర్ణించారు ఏ రోజు వేణ వేణువు ఆ రోజే అది కొద్దిసేపు ఊదడం అమలు పారేయడం అలా ఊదడంలోనే మధురమైన మనం బూరా ఊదినప్పుడు పెద్ద మధుర్యం ఉండకపోవచ్చు కానీ ఆయన ఆ వేణువు నుంచే మధురమైన సంగీతాన్ని జనరేట్ చేశాడు మంచిది కానీ అక్కడ రహస్యం ఏమిటంటే వేణువు యొక్క సీక్రెట్ ఏమిటి భాగవతంలో ఒక చర్చ ఉంది ఒక గోపిక వేణువుని అడుగుతుంది ఓ వేణువా నీవు పుట్టిన వంశము ఎందుకు పనికిరానిది వంశము అంటే ఏ వంశంలో పుట్టింది అని ఒక అర్థం వంశము అంటే వెదురు బొంగు శ్లేషం అక్కడ వంశేషబ్దానికి వెదురు గొంగు అని అర్థం ఉండదు తర్వాత నీవు ఏ చెట్టు యొక్క అంగమో అవయవమో ఆ చెట్టు యజ్ఞయాగాది క్రతుములలో వేటికీ వినియోగము లేని అధమాధమైన చెట్టు ఇప్పుడు రాజి చెట్టు ఉందనుకోండి దాని పొల్లలు యజ్ఞంలో ఉపయోగం మర్రి చెట్టు పొల్లలు వినియోగిస్తారు ఉదుంబర వృక్షం కడిమి పలాష వీటన్ని యజ్ఞంలో వీటికి వినియోగం ఉంటుంది అవి పవిత్రమైన చెట్లు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేస్తారు రావి వేప చెట్టు పూజలకు వాడతారు మందులకి వాడతారు అనేక చెట్లు ఆయుర్వేదంలో ఈ వెదురు చెట్టు నుంచి చూసారా బొంగు ఎందుకో పనికిరాదు ఆఖరికి దానికి పువ్వులు కూడా ఉండవు దేవుడికి పూజ చేయడానికి అత్యంత అయోగ్యమైనటువంటి చెట్టుకి చెందిన కొమ్మ వినువు మీ లోపల సారమేమీ లేదు బోలు బోలుగా ఉంటుంది లోపల సారమేమీ లేదు గోపికంటోద వేణువుతో పద్యం ఉంది చక్కటి పద్యం శ్లోకం కూడా నాకు గుర్తు లేదది సారము అంటే లోపల నిండా ఉంటే సారం ఉన్నట్టు నిండి ఉంటే ఏమీ లేదు ఖాళీ ఆకాశంలో పంకేం లేదు తర్వాత మీకు కనుపులు ఉన్నాయి కనుపులంటే అడ్డుపడిపోతూ ఉంటాయి ముడి అనేక ముడులు గ్రంథులు ఉన్నాయి తర్వాత అన్ని చిల్లులే పైగా చిల్లు అంటే ఛద్రం ఛిద్రము రంధ్రము రంధ్రాన్వేషణ అని పేరు విన్నారా రంధ్రాన్వేషణ అంటే ఎదుటివాడిలో తప్పులు వెతుకుతా నీలో వెతకక్కల నీకే చూడగానే రంధ్రాలన్నీ కనబడుతూ ఉంటాయి అంటే అన్ని తప్పులు ఉన్నాయని శ్లేష ఇంత అయోగ్యమైనది సృష్టిలో నువ్వు తప్పింకేదీ లేదు కదా నీకు రసము లేదు వేణువులో రసమే ఉంటుంది ఎదురు బొంగులో ఎండిపోయిన దాంట్లో రసమే ఉంటుంది అదే నీకు చెరుకు గడ ఉంటే రసం ఉంటుంది నీలో ఏ రసము లేదు శ్రీకృష్ణునికి నీ మీదే ఇంత ప్రేమయ్యేలా అని గోపిక అడుగుతుంది వేణువు అప్పుడు వేణువు సమాధానం చెప్తుంది హే గోపి హే చెలి అని సంబోధించి చెప్తుంది నువ్వు చెప్పినంత సత్యం నాలో ఈ దోషాలన్నీ ఉన్నాయి కానీ నేను లోపల ఖాళీగా ఉన్నాను అదే నా క్వాలిఫికేషన్ లోపల ఖాళీగా ఉన్నాను కాబట్టే శ్రీకృష్ణుడు నా నుండి జగత్తులంతని రంజింపజేసే సంగీతాన్ని వెలయింపజేసుకున్నాడు లోపల ఖాళీగా పెట్టుకోవడం కూడా మీ మీ మనస్సు ఎలా ఉండాలంటే ఆకాశంలో ఉండాలి ఆకాశంలో ఏముంట ఏమీ ఉండవు ఏముంటుంది ఆకాశంలో ఏముండదు ఒక చిన్న మబ్బు తునక కూడా ఉండకూడదు ఆ హృదయాకాశంలో ఆ మనస్సు అనే ఆకాశంలో ఒక చిన్న మబ్బు తునక వంటి డిస్టర్బింగ్ థాట్ కూడా ఉండదు అలా ఖాళీగా పెట్టేసుకో మైండ్ ఖాళీగా పెట్టేసుకో ఇన్నర్ సైలెన్స్ అంటారు అందుకే క్షమత అని కూడా పేరు అలా ఆకాశంలాగా పెట్టేసుకో మైండ్ చుప్ మైండ్లో ఏదైనా చలనం వస్తుంటే చుప్ సైలెంట్ చేసి పెట్టుకో అప్పుడు నీవు వేణుగో వలె అయిపోతావు వేణుగో వలె అయిపోతే నీ నుండి వచ్చేటువంటి శబ్దము అది సాక్షాత్తు భగవాను యొక్క సంగీతమైపోతుంది అని వేణువు గోపికకి సలహాయిస్తుంది